ఎందు నీకు ప్రియమో ఈ తెప్ప తిరునాళ్ళు ఇందువడసిరులతో తెప్పతిరునాళ్ళు పాలజల నిధిలో పవళించము తెప్ప తేలుచున్నదీ తెప్పరునాళ్ళు పోలినే కోదకమై ఒక్క మర్యాకు మీద తేలుచున్నదీ తెప్పరునాళ్ళు అమృతము దచ్చునాడు అంబుదిలో మందరము తెమల తేలించు తెప్పా యమునలో కాళింగు అంగపూ పడిగ మీద తిమిరి తొక్కినా తెప్పిరునాళ్ళు అప్పుడు పదారు వేల అంగనలా చెమటలా తెపలా తేలినా తెప్పతినాళ్ళు ఒప్పుగా శ్రీ వెంకటాద్రి ఉన్నతి కోనేటిలోనా తెప్పరిళ్ళ నేట నేట తెప్పతిళ్ళు